కీర్తన ఆరు పెర్రివాడ వెర్రివాడ వినియుగ నియుమరీ వెర్రి తెలిసి రోకలి వేరె చుట్టేగాక పుట్టించిన వాడవట పూచి నన్ను పెంచలేవా కట్టకడ నమ్మని నాకడమే కాక ఒట్టినాలో ఉంది వట పాపము నాకేదీ గట్టిగా పుణ్యము వేరే కట్టుకొనేగాక ఏడనైన నీవేయట ఎదుట ఉడగలేవా వేడబెట్టి ఏడనయిన వెదకేగాక ఆడినదెల్లా నీవట అందులో తప్పులున్నవా వీడు పడ్డ తలపుతో పెరచేగాక భావించితే మెత్తువట పరము నీ వీయలేవా నీ వాడనననీ నా నేరమేగాక శ్రీవేంకటేశుడ నేను చేరి నీ కుశరణి దేవుడవై కావగా నేదిద్దుకొనేగాక